స్తోత్రం నైనా పరిశుద్ధిడ సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభ నీకు వందనాలు ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి నీకు వందనాలు అల్ఫాయు మేఘయు ఆద్యంతమైన తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఎసు రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకేత్ర చెల్లిస్తున్నాం నాయనా పొద్దున ఛాన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపర్షదేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభ ఏమిచ్చిన ేసు ప్రభా ఇసిన ధన్యతను బట్టి నీకు కోట్లాది వందన సమయం దినంలో ప్రభావ నిన్ను సూతిస్తున్నాం ప్రభు అందుని బట్టి నీకు వందనాలు ప్రభావ అయ్యా ఈ రోజంతా కాచి కాపాడిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఏసు ప్రభా మా కుటుంబాలను మమ్మల్ని ఎంతగానో పోషించి రక్షించిన దేవా నీకే స్తోత్రం కోట్లాది వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలంలో ప్రార్థన మీరే తోడు నడిపించి విజయాన్ని మాకు దయచేయండి ప్రభావ ఏసూ ప్రభ పాటారా మీరు మాయిపోందండి వాక్య చెత మీరు మాతో మాట్లాడండి బలపరచండి నాయన దీవించండి నైనా ఆశీర్వదించండి లేవనెత్తండి గొప్పగా మమ్మల్ని వాడుకోండి ప్రభావ నీ చిత్తాన్ని సంకల్పం నెరవేర్చ బిడ్డగా మేము వాడబడారా ప్రభ అయ్యా మీరు సెలవి నెరవేర్చే దేవుడో ప్రభు ఐసు ప్రభా నీకు మమ్మల్ని దీవించండి ఆశీర్వదించి రాకడికి సిద్ధపరుచుకొని మీరే మాకు తోడే నడిపించమని నజడనే సుఖసమడి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే ప్రియర్మించి ప్రియ మారణ హృదయం రవసి నా హృదయాంతరంగమునా ప్రియూనిర్మిచితివీ ప్రియమారణృదయం ముదమారవసి నా హృదయాంతరంగమునా ప్రభావమునా నారోతుృదయం బోను నిర ప్రభావమునా నారో హృదయాబోను పవీత్ర పరచుము పరచు కడిగి తన్ ప్రతిపానుకడి రియ చితివి చితివీ ప్రియమారణార్దయ అజాకరు కుడనైతి నిజాశ్రయం భూవిడచి అవుకుడనైతి నిజాశ్రయంబు విరచి కరుణారసముతో నాకై కనిపేటివి తండ్రి కరుణారసముతో నాకై కనిపేటివి తండ్రి ప్రియే సునిర్మి చిటివీ ప్రియమారణాహృదయం వికసించె విశ్వాసంబో వాక్యంబును చదువగనే వికసించె విశ్వాసంబో వాక్యంబును చదువగనిేరీటినీ దుదారీ కోరీ చేరీ తినీదు దారి కోరి నడిపించుము ప్రియేసుర్మి చితివి ప్రియమారన హృదయం ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపు ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపు ప్రియర్మి ప్రియమారణయం హృదయాంతరంగమునా పరిశుద్రవన తండ్రి ప్రియరం కలిగిన దేవం జీవనం కలిగిన ప్రభు సర్వశక్తి సర్వాధికారి సర్వోన్నత రూప గవల వర్ణుడ ని నానే నిరంతరం విపరీతంగా ఉన్న మాకు ఏ పనుల కొడుతాన్ని నీకు స్థుతులు స్తోత్రములు రావా ఇంతవరకు నాయన మిమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు మీరు ఎక్కడ చట్ట వచ్చారు నేను అపారమైనటువంటి ప్రేమ కనికరముతో ప్రభు మాకు తోడుగా ఉంటూ వచ్చారు ప్రభు ఇంతవరకు నా తల్లి మిమ్మల్ని ఉంచారు తండ్రి అందుబట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తను ఇదే నా నీ రాత్రికళ సమయంలో నా ప్రభా పాదాల చెంత చేరి నా ప్రభా నిన్ను స్థుతించుటకు నేను నా ప్రభా నీ స్వరం నా తండ్రి నీకు మొర పెట్టుకున్నట్టు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞత అసూలు తండ్రి ఇదిగో ప్రభావ ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరు మాకు సహాయకులుగా ఉండండి తనికరం కలిగిన దేవా నీ వాత్యతో నన్ను నా నోటిని మీ బురగా నా సొంత తలంపులు ఆలోచనలు కొట్టివేయండి ప్రభావ తండ్రి నీ వాక్యం విని నా ప్రభాత్మీ పోరాటంలో తండ్రి మరింత బలంగా పోరాటకి మీరు కృప గ్రహించమని మీరే ప్రభావ నాకు తోడుగా మీరు మాతో మాట్లాడమని దాన్ని నేను మీ వాక్యాన్ని తగినట్లు మేము జీవించినట్లు కృప చూపించినాం యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి సూచించి వేడి కొంత నామ తల్లి ఆమె మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా పద్ధనాలు శుభములు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం ఇక్కడ క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో రక్షణ పొందుతామో దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి సత్య సత్యాన్ని తెలుసుకొని సత్యంలోనికి మనం వస్తామో మనకు అడుగడుగున అనేకమైనటువంటి ఆటంకాలు రాక మనం మనం శారీరకమైన విధానాలు విడిచి ఆత్మీయమైన విధానంలోనికి మనం వచ్చినప్పుడు మన క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురవుతా ఉంటాయి ఈ ప్రతి జీవితంలో ఈ లోకస్తులైతే ప్రతి జీవితంలో అనేకమైన ఎదురు దెబ్బలని తగులుతూ ఉంటాయి అది మనుషుల రూపకంగా కావచ్చు పరిస్థితుల రూపకంగా కావచ్చు ఏ రీతిగాైనా సరే ఎదురు దెబ్బలనేవి తగులుతూనే ఉంటాయి ఇది ప్రతి ఒక్కరికి కామన్ గా జరిగేది అలాగే క్రైస్తవులకు కూడా ఎదురు దెబ్బలు తగులుతా ఉంటాయి అనేకమైన రూ అనేకమైన రూపాలు ఆరోగ్యం కావచ్చు పరిస్థితులు కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేదా మనుషుల రూపంగా కావచ్చు ఏ రీతికైనా సరే ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి మిగతా అన్ని విషయాలు పక్కకు పెడితే మనుషుల ద్వారా కూడా మనకు అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ మనుషుల ద్వారా కూడా మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతా ఉంటాయి ఈ లోకస్తులైతే మనుషులతో ఎదిరించేటప్పుడు మనుషులతో సమస్యలు వచ్చినప్పుడు వారు మనుషుల్ని ద్వేషిస్తూ ఉంటారు మనుషులతో మనుషుల మీద కోపడతా ఉంటారు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడరు వాళ్ళతోటి సహవాసం చేయరు వాళ్ళు కనిపిస్తేనే చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు చాలా దూరం పెడుతూ ఉంటారు మనుషులు ఈ లోకస్తులు చేసే పని పని మనుషుల ద్వారా ఇబ్బందులు వాళ్ళు మనుషుల ద్వారా మనకు హాని లేదా కీడు జరుగుతున్నప్పుడు మనుషుల్ని దూరం పెడుతూ ఉంటారు మాట్లాడకుండా ఆగిపోతూ ఉంటారు కానీ క్రైస్తవులమైన మనము ఆ రీతి ఉండకూడదు ఎందుకనంటే మనుషుల ద్వారా మనకు ఇబ్బందులు వస్తాయి మనుషుల ద్వారా మనకు సమస్యలు వస్తాయి మన కీడు కోరుకునే వాళ్ళు ఉంటారు మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు కానీ ఈ లోకస్తుల వల్లే మనం వాళ్ళని దూరంగా పెట్టలేం ఈ లోకస్తుల వల్లే వాళ్ళని కూడా మనం ద్వేషించలేం అది ప్రభువు మనకు నేర్పించలేదు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఎపశీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వక్షణంలో ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచుతున్నాము అని పౌలు భక్తుడు ఆ ఎఫ్ఎస్ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు అంటే ఈ లోకంలో నీకు అభ్యంతరం కలుగజేసే వారంతా కూడా వారు కాదు నీ మీదకి వేస్తుంది వారు కాదు నీ నిన్ను శత్రువుగా చూస్తుంది వారు కాదు నీకు హాని చేస్తుంది మనము శరీరాలతో పోరాడడం లేదు వారి వెనకాల ఒక దురాత్మల సమూహము వారి వెనకాల వేరే ఆత్మలు ఉన్నాయి దురాత్మలు ఉన్నాయి చీకటి శక్తులు ఉన్నాయి అవి నీకు వ్యతిరేకంగా పనిచేసినట్టు చేస్తా ఉన్నాయి కాబట్టి నీ పోరాటం మనుషులతో కాదు ఆ యొక్క అంధకార సంబంధమైన దురాత్మలతో నీవు పోరాడాల్సింది మనుషులతో కాదు ఆ దురాత్మలతో నువ్వు పోరాడాలి కాబట్టి ఆ దురాత్మలతో పోరాడాలి అంటే వాటి యొక్క గుణగణాలు మనకు తెలియాలి అందుకే అంటాడు పౌలు గారు తొలం దిల్కి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచనంలో చివరలో అంటాడు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటాడు అంటే సాతాను తంత్రములు అని అంటాడు మనం ఎరుగని వారం కాము అని విశ్వాసులు చెప్తా ఉన్నాడు అపరంతితంగానే చెప్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా సాతాను యొక్క తంత్రాలు తెలుసుకోవాలి ఏ రీతిగా యుద్ధంలో మనము ఒక యుద్ధం మనం గెలవాలంటే ఒక యుద్ధం మనం చేయాలంటే మనకు కండ ఉంటే సరిపోదు మంది ఉంటే సరిపోదు బుద్ధి కూడా కావాలి బుద్ధి ఉంటేనే మనం తక్కువ సంఖ్య అయినా మన దగ్గర ఎంత శక్తి లేకపోయినా ఎంత పెద్ద బలమైన శత్రువునైనా మనం పడబెట్టగలం యుద్ధంలో కావాల్సిన ఆయుధాలు మాత్రమే కాదు మంచి ఆలోచన విధానం కావాలి ఎదుటి వారి యొక్క బలాబలాలు ఎస్టిమేషన్ అయ్యాలి వాళ్ళ సైన్యం ఎంతో తెలుసుకోవాలి వాళ్ళ యొక్క యుద్ధ శైలి తెలుసుకోవాలి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ స్ట్రాటజీస్ అవన్నీ కూలంకషంగా పరిశీలిస్తేనే వాళ్ళకంటే బెటర్ గా మనం ప్లాన్ చేసుకోగలం వారిని శత్రుల్ని ఈజీగా ఓడించగలరు అలా కాకుండా నాకు ఎక్కువ సైన్యం ఉంది నా దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి నేను వెళ్తాను వాళ్ళు నేను నేను యుద్ధం గెలుస్తానంటే అంతకంటే మూర్ఖుడు ఇంకొకరి లోకంలో ఉండరు అలా మంది బలాన్ని చూసుకును కండ బలాన్ని చూసుకున్నాం బుద్ధి బలం లేకుండా యుద్ధానికి వెళ్తే తప్పకుండా ఓడిపోయేవాడుగానే ఉంటాడు గెలవడు ఏ వ్యూహం లేకుండా అవతల వాళ్ళ వ్యూహాన్ని పసిగట్టకుండా యుద్ధానికి పాడు ఖచ్చితంగా ఓడిపోతూనే ఉంటాడు కాబట్టి ఎదుటివారి వ్యూహాలు యుద్ధంలో విజయం సాధించాలంటే ఎదుటివారి వ్యూహాలను మనము ఎదుటి వ్యూహాలను మనము గుర్తించే ఉండాలి ఎదుటి వ్యూహాలను పసిగట్టే వారంగా ఉండాలి వారి వ్యూహాలను తెలుసుకొని వాటికి కౌంటర్ మనం కూడా వ్యూహాలు తయారు చేసుకోవాలి వారి వ్యూహం ఇలా ఉంది మనం వాళ్ళ వ్యూహాన్ని మనం ఛేదించాలంటే మనం ఇంకా బెటర్గా వ్యూహం పన్నాలి మనం బెటర్గా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ వ్యూహాన్ని మనం దెబ్బ కొట్టాలి ఓడించాలి అనేటువంటి తలంపులు ఈ యుద్ధం చేసేటప్పుడు ఉండాలి అలా జరిగితేనే అలా చేస్తేనే యుద్ధం గెలుస్తారు తప్ప బుద్ధి బలంతోటో మంది బలంతోటో కండ బలంతోటో మంది బలంతోటో యుద్ధాన్ని గెలవలేరు అలానే ఇక్కడ పౌలు గారు అంటున్నారు సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము సాతాను తంత్రాలు మనం ఎరగని వారం కాము అని అంటున్నాడు కాబట్టి మనకు సాతాను తంత్రాలన్నీ తెలుసు వాడి వాడి గుణగణాలు ఏంటివి వాడి వాడి యొక్క స్వభావం ఎటువంటిది ఇవన్నీ మనకు తెలుసు కానీ వాడు కొన్ని వాడు ఎలా చేస్తాడంటే వాడు కొన్ని మనకు తెలియకుండానే మనల్ని మోసపరుస్తూ ఉంటాడు మన ద్వారానే మన చేతుల ద్వారానే మన మాటల ద్వారానే మన క్రియల ద్వారానే మన ఆలోచన విధానం ద్వారానే వారి ఇంటర్ఫీరెన్స్ ఎక్కడ ఉండదు వాడి ఇంటర్ఫీరెన్స్ చాలా తక్కువ ఉంటే మిగతా అంతా కూడా మన ద్వారానే చేసి మనకే నష్టాన్ని కలిగించేవాడుగా ఉంటాడు చూడండి అదే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో అంటాడు పేతృభక్తుడు నిబ్బరమైన బుద్ధి గలవారి ఉండడి మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదిన అని వెద్దు తిరుగుతున్నాడు అని అంటే ఈ అపవాది మన ఈ యొక్క శత్రువు మనకు విరోధి ఇతడు ఏం చేస్తా ఉంటాడంటే అతడు నిరంతరం తిరుగుతూనే ఉంటాడు వెదుగుతూనే ఉంటాడు ఎక్కడ దొరుకుతావా మింగేద్దామా అని ఎక్కడ దొరుకుతావా నిన్ను నాశనం చేద్దామా అని వాడు వెదుకుతూ తిరుగుతూనే ఉంటాడు వాడు ఎప్పుడు కూడా కుదురుగానే ఉండడు ఎక్కడ దొరికితే అక్కడ మనల్ని నష్టపరచాలని మనల్ని మనం మనం నష్టపోవడానికి మనల్ని మింగేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడని కాబట్టి వాడిని ఎదిరించాలంటే మనకు వాడి పుయెత్తులు తెలియాలి మనకి ఎన్నో విషయాలు తెలుసు కాబట్టి మనకు ఎన్నో అపవాది గురించి ఎన్నో విషయాలు తెలుసు వాడి యొక్క గుణగణాలు తెలుసు కానీ వాడు ఏ రీతిగా మనకు తెలియకుండానే మనల్ని మోసపరుస్తాడు మనకు తెలియకుండానే మనల్ని ఎలా మనకు నష్టాన్ని చేకూరుస్తాడు అనే విషయాలు ఒక మూడు విషయాలు మనం ఇప్పుడు మనం వాక్యంలో చూస్తాము ఇక్కడ మతయుస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై నాలుగవ అధ్యాయం వచనం నుంచి ముప్పై వచనం దాకా మనం చదివితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉంటారని శిష్యులకి మత పదమూడు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆయన అంటుంటాడు యసుక్రీస్తు ప్రభు గారు ఆయన మరి ఉపమానం వారితో చెప్పను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది ఇక్కడ పరలోక రాజ్యం అనేది మంచి విత్తనాలు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది అని యశు క్రీస్తు చెప్తా ఉన్నాడు మంచి విత్తనాలు విత్తాడే ఈ అందులో సచు విత్తనాలు విత్తలేదు పూచిపోయిన విత్తనాలు విత్తలేదు చాలా మంచి మంచి విత్తనాలే విత్తాడు విత్తిన తర్వాత మనుషులు నిద్రించుట్టుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను ఎప్పుడైతే ఈయన మంచి విత్తనాలు విత్తాడో ఆ ఆ రాత్రి నైట్ ఈ మనుషులంతా నిద్రపోతున్నప్పుడు ఆ దుష్టుడు ఆ శత్రువు వచ్చి ఏం చేశాడంటే ఆ ఉన్న విత్తనాలకు మధ్యలో గురుగులు విత్తిపోయాడు గురుగులు విత్తిపోయాడు తర్వాత ఇరవై అరవ మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు కూడా అగ్గపడేను అప్పుడు ఏమైందంటే ఈ మొలకలు పెరిగినాయి యజమానుడు విత్తినవి పెరిగినాయి ఆ విరోధి విత్తినవి శత్రువు వచ్చి విత్తనా అవి కూడా గురుగులు కూడా పెరిగాయి పెరిగినప్పుడు గురుగులు కనపడ్డాయంట గురుగులు పడినప్పుడు ఇంటి యజమానుడు అంటున్నాడు అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తివి కదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చి వచ్చినవని అడిగి అప్పుడు ఇంటి యజమానుని దాసులు అక్కడ పనివారు అడుగుతున్నారు నువ్వు మంచి విత్తనాలే విత్తావు కదా ఈ మధ్యలో గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి ఆయన అడుగుతున్నారు అడిగినప్పుడు ఆయన యజమాని సమాధానం చెప్తున్నాడు ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు వెళ్ళి వాటిని పెరికి కూర్చడం నీకు ఇష్టమా అని అతడిని అడిగి అంటే ఆ శత్రువు చేసిన పని అని ఆ యజమానుడికి అర్థమైపోయింది నేనైతే మంచివే విత్తాను కానీ గురుగులు వచ్చాయి ఇది నా శత్రువు చేసిన పని అని గ్రహించి ఆయన ఇది శత్రువు చేసిన పని అని శిష్యులతో చెప్పినప్పుడు ఆయన పని వారితో చెప్పినప్పుడు అక్కడ దాసులు అంటూ ఉన్నారు మేము వెళ్ళి ఆ గురుగులన్నింటినీ పీకి మీకు ఇష్టమా అని అడిగితే ఆయన అంటున్నాడు యజమానుడు అంటున్నాడు అందుకు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి కోతకాలం గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి కట్టలు కట్టి గోధుమలను నా కుట్రలో చేర్చి పెట్టుడని పోతగాంధతో ఈ యజమానుడు చెప్పాడు మీరు ఆ గురుగుల్ని వేరుపరచొద్దు ఆ గురుగుల్ని తీసేయొద్దు ఒకవేళ అలా మీరు తీసేసేటప్పుడు మీరు గోధుమలను కూడా తీసేస్తారేమో మీరు చెడ్డ తీసేసేటప్పుడు చెడిపోయినవి తీసేటప్పుడు మంచి వాటిని కూడా తీసేస్తారేమో కాబట్టి మీరు ఏ పని చేయొద్దు ఆ గోధుమలతో పాటు ఆ గురుగుల్ని కూడా ఎదగనివ్వండి ఆ గోధుమలతో పాటు ఆ గురుగుల్ని కూడా ఎదగనివ్వండి ఎదిగిన తర్వాత కోతకాలం వచ్చినప్పుడు ఆ యొక్క గురుగులనేమో కాల్చివేసి గోధుమలనేమో నా కొట్టులో చేర్చండి అప్పుడు మీకు చాలా స్పష్టంగా కనబడతాయి అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు యజమానుడు కాబట్టి ఇక్కడ ఉపమానంలో ఏమీ లేదు ఒక ఎన్టీ యజమానుడు మంచి విత్తనాలు విత్తాడు ఆ రాత్రి అందరూ నిద్రపోతుండగా శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయాడు అవి మొలకెత్తినప్పుడు ఏం జరిగిందంటే గోధుమలతో పాటు గురుగులు కూడా కనపడ్డాయి గురుగులు కనిపించినప్పుడు వాళ్ళు అడిగారు దాసులు మంచి విత్తనాలు విత్తావు కదా మరి ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడిగితే శత్రువు అని అని చెప్తాడు చెప్పినప్పుడు ఆయన వాళ్ళ ఆ యొక్క పని అంటారు ఈ గురుగులను తిరిగి వేయటం అంటే వద్దు పెరకొద్దు మీరు గురుగులతో పాటు మంచి వాటిని తీసేస్తారేమో కాబట్టి వాటిని ఎదగనివ్వండి కోతకాలం వచ్చినప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు గురుగుల్ని కాల్ చేయండి తీసుకెళ్లి కొట్టుల్లో చేర్చండి అని చెప్తున్నాడు ఇక్కడ ఈ ఉపమానము మనందరికీ తెలిసిన ఉపమానమే ఈ ఉపమానంలో ఇక్కడ అపవాదు వచ్చి గురుగుల్ని అతను ఆల్రెడీ విత్తిన విత్తనాలను పాడు చేయలేదు ఆల్రెడీ విత్తిన విత్తనాలను అతను ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు అతడు మళ్ళీ ఏం చేశాడంటే గురువులు పెట్టిపోయాడు అతడు పంట మొత్తం పాడు చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ఆల్రెడీ ఎక్కడెక్కడైతే విత్తనాలు పెట్టుంటాడు ఎక్కడెక్కడైతే నీళ్లు పోసుంటాడో పాది అక్కడంతా పోయి ఆ విత్తనాల్ని పీకేయొచ్చు కదా పీకేస్తే అతనికి వచ్చే లాభం ఏమీ లేదు ఇక్కడ గురువులు ఎందుకు పెట్టిపోయాడు విత్తనాలు ఆల్రెడీ వేసిన విత్తనాలను పాడు చేయకుండా గురువులు ఎందుకు పెట్టిపోయాడు అని అంటే చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఇతడు తన దాసుల్ని ఆ శత్రువు యొక్క మెయిన్ పన్నాగం ఏంటిదంటే ఆ దాసుల్ని మోసపరచాలి ఆ దాసుల్ని మోసం చేయాలి వారంతట వాళ్ళే వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళే ఆ పంటను నాశనం చేయాలి అనే ఉద్దేశంతోనే అతను గురుగులు పెట్టిపోయాడు వీళ్ళు అడుగుతారు కదా ఈ గురుగులు గోధుమలు ఉన్నాయి ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినామంటే ఇవి శత్రువు చేసిన పని ఇవి శత్రువు చేసిన పని ఈ శత్రు చేసిన పని మీరేం చేస్తారు మీరు గురుగుల్ని తీసేసేటప్పుడు గోధుమలు కూడా తీసేస్తారేమో కాబట్టి కోతకాలం వరకు ఆగండి అని చెప్పాడు ఒకవేళ ఆ వ్యక్తి ఆగమనకుండా మీరు వెళ్ళండి గురుగులను కూడా తీసేయండి అంటే ఈ పని వారంతా ఆ పంట పొలంలోనికి మొత్తాన్ని ఆ గురుగుల్ని తీసేసేటప్పుడు మంచి మంచి గోధుమలను కూడా తీసివేసేవాళ్ళు అంటే వీళ్ళకి తెలియకుండానే మంచి చేస్తూనే వీళ్ళు చెడు కూడా చేస్తారు చెడు కూడా చేసేవారుగా ఉంటారు ఈ బాధ్యత అంతా ఆ పని వాళ్ళదే అప్పుడు ఈ బాధ్యత అంతా పని వాళ్ళే తీసుకోవాలి కాబట్టి వాళ్ళనే వాళ్ళ మోసపుచ్చాల అనే ఒక పన్నాగంతో అతను చేశాడు మంచివేవో చెడవేవో గుర్తుపట్టకుండా చేసి మొత్తాన్ని పీకేయాలి మొత్తము వాళ్ళ చేతుల వాళ్ళే నాశనం చేసుకోవాలి ఆ పంటను అనే ఉద్దేశంతో అతను చేసిపోయాడు ఆ పన్నాగం ఆ ఇంటి యజమానుడు గుర్తిరిగాడు కాబట్టి చివరి వరకు ఆగండి చివరి వరకు వెయిట్ చేయండి చివరి వరకు ఎదురు చూసినప్పుడు మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపడతారు ఆ గురుగుల్ని మీరు తీసేస్తారు గోధుమల్ని కొట్టులో చేరుస్తారు అని చెప్పాడు అంటే అప్పటి వరకు కోత ఆగండి అన్నాడు ఎందుకు ఈ గోధుమల్ని ఎక్కడ పీకి మంచి వాటిని ఎక్కడ పీకేస్తారో ఈ పని వాళ్ళని కాబట్టి ఆయన అయితే దీన్ని కూడా కొంత మంచి మంచిది ఏదైనా సరే కొంత కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు ఆ ఇంటి యజమాను ఆ ఇంటి యజమానుడు ఎవరు కదా మనం చూసుకు ఆయన మంచి వారిని ఒక్కరిని కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేదు ఒక్కరిని కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు మంచిది ఏదైనా సరే వదిలిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి శిష్యులు వెళ్ళి తీసేస్తారు మీరు పనికి మాలని పాటు ఈ గురుగులతో పాటు మంచివి ఎక్కడ తీసేస్తారో అని భయపడి ఆయన మీరు ఆగండి అని చెప్పాడు ఒకవేళ ఆ యజమానుడు వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు వెళ్ళి వాళ్ళంతటా వాళ్లే గురుగులు తీసేస్తారు గురుగులతో పాటు గోధుమలు కూడా తీసేస్తారు అంటే వాళ్ళు చెడుతో పాటు మంచిని కూడా తీసివేస్తా ఉన్నారు చెడు గురుగులతో పాటు గోధుమలు కూడా తీసి కాల్ చేస్తా ఉన్నారు తద్వారా వాళ్ళకే నష్టం కలుగుతా ఉంటారు వాళ్ళంతటి వాళ్ళే మోసపోతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క సందర్భం నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలా మనం అర్థం చేసుకోవాలా దుష్టుడు యొక్క పన్నాగం ఏంటిదంటే కన్ఫ్యూజ్ చేయడం కన్ఫ్యూజ్ చేసి అది చేయాలా ఇది చేయాలా ఇది కరెక్టా ఇది కరెక్టా ఏది మంచిది ఏది చెడు అది తెలియకుండా చేసి కన్ఫ్యూజ్ చేసి పడేస్తూ ఉంటారు కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తద్వారా మనంతటా మనమే కీడు తెచ్చుకోవాలి మనంతటా మనమే తప్పు చేయాలి మనంతటా మనమే మన జీవితాన్ని పాడు చేసుకోవాలి తద్వారా మనంతటా మనమే నష్టపోవాలి ఆ బ్లేమ్ అంతా కూడా మనమే తీసుకోవాలి అది వాడి కన్ఫ్యూజ్ చేయడం వాడి కన్ఫ్యూజ్ చేసి మనం ఆ కీడంతా మన మీదకి నెట్టేయడం వాడి పన్నాగం ఆ తప్పంతా మన మీదకి నెట్టేయడమే వాడి కాబట్టి ఇక్కడ ఈ ఉపమానం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం కన్ఫ్యూజన్ లో ఉంటామో ఇది మంచిదా చెడ్డదా ఇది మేలా కీడ అని తెలియనప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు అక్కడ యజమానుడు చెప్పాడు మీరు గురుగులతో పాటు గోధుమలను కూడా తీసేస్తారు కాబట్టి కోత వరకు ఎదురు చూడమని చెప్పాడు అంతవరకు మీరు ఆ గురుగుల జోలికి వెళ్ళొద్దని చెప్పాడు కాబట్టి మన జీవితంలో కూడా మన కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఏది కరెక్టో ఏది తప్పో తెలియనప్పుడు ఏది మేలో ఏది కీడో తెలియనప్పుడు మనము ఎదురు చూడడం మంచిది అలా ఎదురు చూడడం ద్వారా తొందరపడి ఏదో ఒకటి చేసే తొందరపడి ఏదో ఒకటి చేసేసి నష్టాన్ని కొని తెచ్చుకో తొందరపడి ఏదో ఒకటి చేసేసి మన ఆత్మీయను దెబ్బ తీసుకో కొంతకాలం ఎదురు చూసినప్పుడు మనకే అర్థమవుతా ఉంటది మనకే తెలుస్తా ఉంటది ఏది గురుగు ఏది గోధుమ ఏది మంచి ఏది చెడు అని కొంతకాలం పరిశీలించినప్పుడు ఆ పరిస్థితుల్ని మనకు తెలుస్తా ఉంటాయి అప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం కానీ కొంతమంది మనం ఏం చేస్తా ఉంటామంటే ఆ సమయంలో ఏదైతే మన ఇటువంటి సిచ్యువేషన్ మన జీవితంలో వచ్చినప్పుడు అది చేయాలా ఇది చేయాలా ఇది చేయాలా అది చేయాలని చెప్పి ఎంతో కన్ఫ్యూజన్ గురైపోతాం ఆ తొందరలో ఏదో ఒకటి చేసేస్తాం మనంతట మనమే కీడు తెచ్చుకుంటాం మనంతట మనమే హాని తెచ్చుకుంటా ఉంటాం అదే అక్కడ దుష్టుడు యొక్క పన్నాకు మన చేతులారం మనమే నాశనం చేసుకోవాలి ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం కదా అనవసరంగా నేను చేశాను ఆ టైంలో ఈ పని అది చేయకుండా ఉంటే బాగుండేది అనవసరంగా నేను వాటి జోలికి వెళ్ళాను అనవసరంగా నేను వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నా మనసు అప్పటికీ వద్దం కద్దిస్తుంది అయినా వెళ్ళాను ఈ దీని కారణం నేనే దీనంతటికీ కారణం నా వల్లే ఇదంతా జరిగింది అనేటువంటి మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఈ నష్టం అంతా నా వల్లే జరిగింది ఈ వర్షం నా తెలివితే నా తెలివి పని వల్లే జరిగింది నేను అనాలోచితంగా ఈ పని చేశాను నేను ఇంకొంతసేపు ఆగుండాల్సింది నేను ఇంకొంతసేపు ఎదురు చూడాల్సింది బాగుండేదేమో అని ఇలాంటి మాటలు మనం ఎన్నోసార్లు వినుంటాం ఇలాంటి మాటలు మనకు కూడా ఎన్నోసార్లు వచ్చింటాయి ఎందుకు మనం ఇలాంటివి వస్తాయంటే మనం ఆ టైంలో కన్ఫ్యూజన్ లో ఉంటాం తొందరపడి ఏదో ఒకటి చేసేస్తాం మనం మంచే చేయాలనుకుంటాం కానీ అది కీడే కీడుగా మారుతుంది మనం మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాం చెడుని తీసివేయాలనే ఉద్దేశంతోనే ఉంటాం కానీ ఆ చెడు పోవడమేమో కానీ మంచి కూడా పోతుంది మనకు నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఈ యొక్క సందర్భం నుంచి మనం తెలుసుకోవాలి దృష్టిని యొక్క పన్నాకం ఏంటిదంటే కన్ఫ్యూజ్ చేయాల తారుమారు చేయాల అర్థం కాకుండా చేయాలి తద్వారా వాళ్ళ చేతులార వాళ్ళే నాశనం చేసుకోవాలి వాళ్ళే మనోవేదన పడాలి నా అపరాధమే ఇదని వాళ్ళే తెలుసుకోవాలి వాళ్ళే బాధపడాల జీవిత కాలం వాళ్ళు ఏడుస్తూనే ఉండాలి అనేటువంటి ఒక తలంపులతో వాళ్ళు ఉండాలి హృదయంలో నెమ్మది ఉండకూడదు వాళ్ళ హృదయంలో శాంతి ఉండకూడదు వాళ్ళ హృదయంలో సమాధానం ఉండకూడదు ఇదంతా నా వల్లే జరిగింది నేనే చేశాననేటువంటి అపరాధ భావం వాళ్ళ జీవితాంతం వెంటాడాలి అనే ఒక పన్నాగంతో దృష్టి చేస్తూ ఉంటాడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు కన్ఫ్యూజన్ లో ఏదో ఒక డెసిషన్ మనం తీసుకొని తద్వారా మనం నష్టం చేర్పూర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా ఆయన అన్నాడు మీరు గురువులను తీసివేసేటప్పుడు గోధుమలను కూడా తీసివేస్తారేమో కాబట్టి కోత వరకు ఆగమన్నాడు కాబట్టి ఎప్పుడైతే మనము రేషన్ తీసుకోలేని స్థితిలో ఉంటామో కన్ఫ్యూజన్ లో ఉంటామో కొంతకాలం ఆగడం మంచిది అనే విషయాన్ని ప్రభు మనకు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఇటువంటి స్థితిగతుల్లో దుష్టుడు మనల్ని పడగొట్టకుండా మనల్ని మన జీవితంలో నెమ్మది సమాధానం లేకుండా చేయకుండా ఉండాలరంటే దాన్ని మనం ఏదేంట్లయితే కన్ఫ్యూజన్ లో ఉంటామో ఏదేంట్లయితే మనం ఇంకా అనుమానంగా ఉంటామో అందులో మనము ఎదురు చూడడం మంచిది ఎదురు చూసినప్పుడు కొంతకాలం జరిగినప్పుడు నీకు తెలిసిపోతా ఉంటాయి నీకు అర్థమైపోతా ఉంటాయి ఆ పరిస్థితులు అప్పుడు చక్కగా డెసిషన్ తీసుకోగలవు ఏది గురుగో ఏది గోధుమను గుర్తించగలం ఏది మేలో ఏది కీడో గుర్తించగలం ఏది మంచో ఏది చేడో గుర్తించగలం అప్పుడు మన జీవితంలో మనం ఇప్పటికీ కూడా మనం అపరాధ భావాన్ని ఫీల్ అవ్వం మన ద్వారానే నా వల్లే జరిగింది ఇదంతా అనేటువంటి అపరాధ భావం మనలో ఉండగుడు ఉండదు కాబట్టి గుష్టుడు కన్ఫ్యూజన్ చేసి మనల్ని చెడు వైపు నడిపించాలి చూస్తా ఉంటాడు ఇది వాడు చేసేటువంటి పన్నాగల్లో ఒకటి ఇంకోటి లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూస్తే మత్స్సు వార్తలు చూద్దాం మత్స్సు వార్త పదమూడు మూడు నుంచి అధ్యాయం మూడో వచనము నాలుగో వచనము చూస్తే ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఇక్కడ కూడా ఒక ఉపమానం చెప్తున్నాడు యేసుక్రిస్తు ప్రభా శిష్యులతోటి ఎట్లా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను విత్తనాలు విత్తే వ్యక్తి వెళ్ళాడంట వాడు విత్తుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పక్షులు వచ్చి వాటిని మింగివేశాను అంటే ఆయన విత్తు ఉపమానం చెప్పేటప్పుడు ఒక వ్యక్తి విత్తనాలు విత్తుతూ ఉన్నాడు కొన్ని విత్తనాలు రాతి నీళ్లను పడ్డాయి కొన్ని విత్తనాలు ఏమో పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నీళ్ళను పడ్డాయి కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి దారి ప్ర త్రోవ పక్కన పడ్డాయి నాలుగు చోట్ల బడ్డాయి అని ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు అర్థం కానప్పుడు ఆ శిష్యులు ఏసుప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు ప్రభు ఏంటి ఈ యొక్క ఉపమాన భావం మాకు తెలప్కున్నప్పుడు యేసు ప్రభు చెప్తా ఉంటాడు పదే మొత్తం అర్థ పదమూడో ఉదయం పంతొమ్మిదో వచ్చినంలో అని చెప్తా ఉంటాడు ఏంటంటే ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ పక్కన విత్తబడిన వీడే అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ యేసు క్రీస్తు త్రోవ పక్కన పడిన విత్తనాని గురించి చెప్తూ ఉన్నాడు త్రోవ పక్కన పడిన విత్తనం యొక్క భావాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు మనందరికీ తెలుసు మంచి నెలలో పడేవాడు మంచి హృదయవాడు ముప్ప దంతలుగా అరవై దంతలుగా నూరంతలుగా ఫలిస్తాడు అలానే ముండ్ల పొదల్లో పడ్డప్పుడు వాడు ఎదుగుతాడు కానీ ఆ యొక్క ధన ఆ యొక్క ఈ యొక్క శరీర లోకాసులు అవన్నీ కూడా అణిచి ఆ యొక్క చెట్టు ఆ విత్తనం అనేది ఫలించదు అలాగే రాతి నేల మీద పడ్డప్పుడు అది అప్పటికప్పుడు ములుస్తది కానీ అందులో వేరు లేకపోవడం వల్ల ఎండిపోతుందని చెప్తాడు కానీ ఈ మూడు సందర్భాల్లో దుష్టుడు ఎక్కడ కనిపించాడు ఈ మూడు యొక్క విత్తనాల భావములలో మనకెక్కడ దుష్టుడు కనిపించాడు ఈ త్రోవ పక్కన దుష్టుడు కనపడతాడు ముళ్ల పొదల్లో విత్తనం పడ్డప్పుడు ముండ్ల పొదల్లో విత్తనం పడ్డప్పుడు స్వాభావికంగానే అది ఎదగకుండా ఆగిపోతుంది ఎందుకంటే ఈ లోకాశలు వాడిని వాళ్ళ వాళ్ళ ఉంటాయి కాబట్టి లోకాశలతో నడిపించబడుతుంటాడు కాబట్టి ఆ విత్తనం దేవుని వాక్యం మీద అయితే ఉంటుందో అది ఫలించకుండా ఈ లోకాశలు ముంచేస్తాయి కాబట్టి అతను దుష్టుడు అక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్వాభావికంగా అతను ఆశల ద్వారా అతనే ఆ వాక్యాన్ని ఎదగకుండా చేస్తాడు ఇంకో వ్యక్తి నేల మీద పడ్డాడు అందులో హృదయంలో వేరే లేదన్నట్టు ఫలించడానికి అవకాశమే లేదు కాబట్టి అక్కడ కూడా దుష్టుడు పనిచేయాల్సిన అవసరం లేదు ఎలాగో మంచి నేలను పడ్డదు వెళ్ళి విత్తనం అక్కడ ఎంత కష్టపడినా ఖచ్చితంగా విత్తనం అనేది మొలుస్తుంది ఎంత ఎంత ప్రయాస పడినా దానా మొలవకుండా ఆపలేం మంచి నేలలో పడ్డది కాబట్టి ఖచ్చితంగా మొలుస్తుంది అక్కడ కూడా దుష్టుడు ఏమీ చేయలేడు అన్నట్టు దుష్టుడు ఈ త్రోవ పక్కన దాని దగ్గరికి వచ్చాడు ఇక్కడ మాత్రమే స్పెషల్ గా ఎందుకు వచ్చాడు ఇక్కడ త్రోవ పక్కన పడ్డప్పుడు మాత్రం వచ్చి ఎందుకు వాడు ఆ విత్తనాన్ని ఎత్తుకెళ్తున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలించాలి ఇక్కడ ఏమంటున్నాడు ఎవడైనాను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాణి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కన వాడు వీడే అని చెప్పాడు అంటే త్రోవ విత్తనం పడ్డప్పుడు ఆ విత్తనాన్ని వచ్చి దుష్టుడు ఎందుకు దుష్టుడు ఇక్కడ పనిచేయాల్సి వస్తుంది దుష్టుడు ఎందుకు ఇక్కడ విత్తనాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది విత్తనం త్రోవ పడింది కదా అది అప్పటికప్పుడు పరిస్థితి లేదు అయినా దుష్టుడు ఎందుకు వచ్చాడు ఎందుకు ఎత్తుకుపోతున్నాడంటే వాడి యొక్క కుయక్తి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి త్రో ఏముంటది మామూలుగా మనం రోడ్ల మీద వెళ్తా ఉంటాం త్రో పక్కన ఏముంటుంది మట్టే ఉంటది త్రువ పక్కన మట్టే ఉంటది కాకపోతే ఆ మట్టి దున్నుండదు అక్కడ నీళ్లు ఉండవు ఆ విత్తనం అక్కడ పడ్డప్పుడు అది ఇమీడియట్ గా మొలవదు అది అప్పటికప్పుడు మొలిచే అవకాశం అయితే లేదు కానీ విత్తనం మాత్రం అక్కడే ఉంటది రేపు రేపటి దినాన మళ్ళీ వర్షాలు పడి ఆ ప్రవాహానికి విత్తనం కొట్టుకొని ఆ మట్టిలో పడి అది ఎక్కడ మొలుస్తుందో ఆ ఖాళీగా ఉన్న విత్తనము అక్కడ రోడ్డు పక్కన పడిన విత్తనము ఇప్పుడైతే మొలవలేదు గాని ఇప్పుడైతే అక్కడ మొలిచే పరిస్థితులు లేవు గాని రేపెప్పుడన్నా వర్షం పడ్డప్పుడు రేపెప్పుడన్నా మళ్ళీ తడి తగిలినప్పుడు అదే మట్టిలో ఉంది కాబట్టి ఎక్కడది మొలుస్తుందో ఎక్కడది మళ్ళీ విత్తనం ఎత్తుదో అని చెప్పి భయపడి అది విత్తనం విత్తకుండా దానికి ఏ అవకాశం లేకుండా వడవచేత్తుకెళ్ళిపోతున్నాడు అక్కడ విత్తడానికి అక్కడ ఫలించడానికి అవకాశం ఉంది అది మొలకెత్తడానికి అవకాశం ఉంది అప్పటికప్పుడు అవకాశం అయితే లేదు కానీ కొంతకాలం తర్వాత అవకాశం ఉంది ఆ అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఆ విత్తనాన్ని దృష్టిలో చేతికెళ్ళిపోతా ఉన్నాయి అంటే వాడి స్వభావం ఎటువంటిదంటే ఈ ఉపమానం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది వాడి స్వభావం ఏంటిదంటే ఎక్కడైతే చిన్న అవకాశం ఉంటుందో ఎక్కడైతే కొద్ది అవకాశం ఉంటుందో ఆ అవకాశం కూడా ఇవ్వకుండా జీవడమే వాడికి వ్యక్తి మన జీవితంలో అనేక మనం ఇబ్బందులు కూడా వెళ్తూ ఉంటాం మనం అనేక చాలా బాధలు కూడా వెళ్తూ ఉంటాం మనం ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి సమాధానం రాదు సమాధానం రాదు చాలా చాలా ఇబ్బందులు కూడా వెళ్తా ఉంటాం ఇరుకులు గుండా వెళ్తా ఉంటాం అనారోగ్య సమస్యలు కూడా వెళ్తా ఉంటాం ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్తా ఉంటాం అనేకమైనటువంటి లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందులు కూడా మనం వెళ్తూ ఉంటాం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి మన పరిస్థితి ఎలా ఎన్ని చేసినా కూడా ఫలింపు ఎన్ని చేసినా కూడా మనకు మనం ఫలించలేకపోతా ఉంటాం సమస్యలు మనం అధిగమించలేకపోతా ఉంటాం కానీ ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి వచ్చాము దేవుని దగ్గర మొర పెడుతున్నాము దేవుని అడుగుతున్నాము ఈయన నిజమైన దేవుడు ఈయన వింటాడు సహాయం చేస్తాడు సహాయం చేసే దేవుడు కాబట్టి దేవుడు ఏదో ఒక సహాయం చేస్తాడు ఏదో ఒక దేవుడు మనకి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు అనే రీతిగా మన హృదయాలు ఉండకుండా వాడు ఏం చేస్తాడంటే మనలో ఉండే వాక్యాన్నికెళ్ళిపోతాడు మనల్ని ఉండే వాక్యాన్ని వాడు ఇప్పుడు ఏం చేస్తారంటే మన జీవితంలో ఉండే కొంచెం అవకాశమే మన యొక్క కష్టాల నుంచి బయటకు తీసుకురావచ్చు మన జీవితంలో ఉండే కొంత మన జీవితంలో ఏముందో కొంత ఆ కొంత మనల్ని మనకు పరిస్థితి నుంచి విడిపిస్తుంది అది కొంత ఆరోగ్యం కావచ్చు కొంత ధనం కావచ్చు చిన్న వ్యాపారం కావచ్చు లేకపోతే ఉన్న కొద్ది ఊపిరే కావచ్చు వీటిలో ఏమి మనకున్నా వాటిని దేవుడు దీవించగలడు వాటిని దేవుడు ఆశీర్వదించగలడు తద్వారా మనకు మేలు చేయగలడు కానీ ఆ కొంత అవకాశం కూడా మనకివ్వకుండా దుష్టుడు చేస్తా ఉంటాడు అక్కడ ఫలించడానికి కొంత అవకాశం ఉందనుకోండి ఆ కొద్దిలో కూడా దుష్టుడు పనిచేస్తా ఉంటాడు ఆ కొద్దిలో కూడా మనము ఉండకుండా ఆ కొద్దిని బట్టి కూడా మనం నిరీక్షించకుండా ఆ కొద్దిని బట్టి కూడా దేవుని దగ్గరికి మనం వెళ్లకుండా వాడు చేస్తూ ఉంటాడు ఉదాహరణకి యోగ జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం యోగు తన ఎంతో ధనవంతుడు ఎంతో ఐశ్వర్యం కలిగిన మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు ఎందుకు అపవాది వెళ్ళి దేవుని దగ్గర ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు ఒక ప్రా ఫస్ట్ మొట్ట యోబు మీద తప్ప మిగతా అన్నిటి మీద అవకాశం ఇచ్చాడు అన్ని సర్వనాశనం చేసి పెట్టాడు పిల్లలను చంపేశాడు పని వాళ్ళని మొత్తం పొలాలు పశువులన్నీ కూడా తన కలిగిన సమస్తం కూడా నశ చేశాడు రెండవసారి యోగు ప్రాణం మీద తప్ప మిగతా శరీరం మీద అంతటి మీద అధికారం ఇచ్చాడు అప్పుడు వాడు ఏం చేశాడు మొత్తం సమస్తం తన శరీరం మొత్తాన్ని దారుణంగా పాడు చేసేశాడు భయంకరమైనటువంటి బాధ కలిగించేటువంటి పురుకులతో మొత్తాడు అతను చిల్ల పెంకు తీసుకెళ్లి ముడిదలో కూర్చొని గోక్కునేటువంటి పరిస్థితి ఎంతో బాధ వేదనకరమైనటువంటి పరిస్థితి తన స్నేహితులు అతన్ని చూడలేనటువంటి పరిస్థితి వారం రోజులు అతను చుట్టూ ఏం మాట్లాడకుండా నిలబ కూర్చునిపోయారంటే అంత ధనవంతుడు ఎంత టీవీగా ఎంత దర్జాగా ఉండే వ్యక్తి ఇలా అయిపోయాడా ఇంత దారుణంగా అయిపోయాడని చెప్పి ఏం మాట్లాడాలో తెలియక తన స్నేహితులు వారం రోజుల పాటు ఎదురుగానే కూర్చున్నారు అంటే అతని జీవితంలో సమస్తం కోల్పోయాడు అన్ని పోయినాయి అతని జీవితంలో ఇంకా ఏ మార్పు లేదు ఏది జరిగేటువంటి పరిస్థితి లేదు అతనికి ఉన్న కొద్ది అపాటి అవకాశం ఏదైనా ఉంది అనంటే అది ఒక ఊపిరి మాత్రమే అది ఒక ప్రాణం మాత్రమే ఆ ప్రాణం ద్వారా ఆ ప్రాణము ఉంటే దేవుడు తర్వాత అతని జీవితంలో కార్యాలు చేస్తాడేమో అని దేవుడు తిరిగి మళ్ళీ బ్రతికిస్తాడేమో అని ఆ దుష్టుడికి అట్టగా అధికారం లేదు ఆ ప్రాణం మీద తోడు తీయలేడు కాబట్టి తనంతర తానే ఊపిరి తీసుకునే రీతిగా తనంతర తానే చనిపోవాలనే రీతిగా భార్యని ప్రేరేపించాడు భార్య వచ్చింది నువ్వెందుకు ఇంకా బతుకుతున్నావు నువ్వు ఇంకా యథార్థత మానవ నువ్వు నీతిగా ఉండడం మానవా దేవుడిని దూషించి చచ్చిపో అని చెప్పి అంటుంది ఎందుకు ఆ కొన ఊపిరి ఉంటే ఆ కొన ఊపిరిని దేవుడు అద్భుత రీతిగా ఫలింపజేయగలడు కొన ఊపిరితో ఉంటే దేవుడు రేపు వేరే ఏదైనా కార్యం చేస్తాడు దేవుడు వేరే వేరే విధంగా ఏదైనా చేస్తాడనే ఉద్దేశము ఆ దుష్టుడికి ఉంది వాడికేమో ప్రాణం తీయడానికి అవకాశం లేదు కాబట్టి భార్యను వాడాడు భార్య ఏం చెప్తా ఉంది నీకున్న ఈ కొద్దిపాటి అవకాశాన్ని కూడా నువ్వు తీసేసుకో నువ్వు ఇంకా బాగుపడవు నువ్వు ఇంకా మంచిగా ఉండవు నువ్వు ఇంకా పైకి రేసేదానికి అవకాశం లేదు ఈ బాధ ఎక్కడ భరిస్తావు భరించలేవు చచ్చిపో అంటది నువ్వు దేవుని చూసి చచ్చిపో ఈ కొద్దిపాటి అవకాశాన్ని కూడా నువ్వు కోల్పో అని చెప్పి అడుగుతూ ఉంటది స్నేహితులు వచ్చి పదే పదే బాధించి బాధాకరమైన మనవేదో పాపం చేసావు నువ్వేదో పాపం చేసావు నువ్వేదో పాపం చేస్తావు అని చెప్పి పదే పదే తన ప్రాణాన్ని విసిగిచ్చి తన ప్రాణం తను తీసుకుని వెళ్ళితే ప్రేరేపిస్తా ఉన్నారు భార్య ప్రేరేపించింది శత్రువులు ఆ యొక్క స్నేహితులు కూడా ప్రేరేపిస్తూ వచ్చారు ఎందుకు ఈ రీతిగా వాళ్ళు ప్రేరేపిస్తున్నారు ఎందుకు ఈ రీతిగా వాళ్ళు చేస్తా ఉన్నారంటే యోగు ప్రాణాలతో ఉంటే దేవుడు రేపు ఏదైనా గొప్ప కార్యం చేస్తాడు ఈ రోజు తన బాధల్లో ఉండొచ్చు ఈ రోజు తన ఇబ్బందుల్లో ఉండొచ్చు కానీ రేపటి దినాన అతను మళ్ళీ తిరిగి యథావిధి స్థానానికి రావచ్చు అది వాడికి ఇష్టం ఉండదు ఈరోజు అవకాశం లేకపోవచ్చు కానీ రేపైతే అవకాశం ఉంది యోగు దగ్గర ఉంది కొద్దిపాటి ఊపిరి మాత్రమే శరీరం మొత్తం నశించిపోయింది శరీరం మొత్తం అనారోగ్యంతోనే ఉంది బాధ కరిగించేటువంటి కురుపులు చిల్ల పెంకుతో గోకుంటున్నాడు అతని ఆరోగ్యం ఏమాత్రం కూడా బాగులేదు కానీ ప్రాణం మాత్రం మిగిలేము ఆ ప్రాణం మిగిలించుకోవడం ద్వారా యోగు తను కోల్పోయిన దానికి రెండింతలు పొందుకున్నాడు ఎందుకు అతని దగ్గర ఉన్న అవకాశం ఆ ప్రాణం ఒక్కటే ఆ ప్రాణాన్ని కూడా దుస్తుడు తీయాలని చూశాడు చుట్టుపక్కల వాళ్ళని ప్రేరేపించి కానీ తను ఆ అవకాశాన్ని పోగొట్టుకోలేదు ఇక్కడ కూడా ఈ ఉపమానంలో కూడా మనం చూస్తే ఆ విత్తనాన్ని దుష్టుడు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడంటే అది రేపు ఫలించే అవకాశం ఉంది రేపు వర్షం పడితే అది మళ్ళీ ఫలిస్తుంది అలా ఫలించకూడదని చెప్పి వాడు ఎత్తుకెళ్ళిపోయాడు అది ఫలించకూడదని చెప్పి వాడు దోచుకోదు దొంగ దొంగతనం దొంగలాగా వచ్చి దొంగ తీసుకొని అప్పుడు ఎక్కడ కూడా పని చేయలేదు మంచి నెలలో పని చేయలేకపోయాడు వాడు పని చేయలేదు అలాగనే ముళ్ళ తప్పల్లో పడ్డప్పుడు పని చేయలేదు రాతి నెల మీద పడ్డప్పుడు పని చేయలేదు కేవలం రోడ్డు పక్కన పడ్డప్పుడు త్రో పక్కన పడ్డప్పుడు మాత్రమే వాడు పనిచేస్తూ వచ్చాడు ఎందుకు రేపు అది కాబట్టి కాబట్టి మనం కూడా ఈ ఉపమానం నుంచి మనం నేర్చుకోవాలా దుష్టుడు ఒక ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన దగ్గర కొంతే ఉంటది యోగ జీవితంలో ప్రాణమే ఉంది కానీ మన జీవితంలో చాలా అవకాశాలు ఉంటాయి కానీ ఈ అవకాశాలను మనం ఉపయోగించకుండా వాడు ఉంటాడు ఏదో ఒక రీతిగా ఈ ఒక్కరు ఈ ఈ కొంచిన నేను ఏం చేయగలను ఈ కొంచెం దాంతో నేను ఎలా బాగుపడగలను అరే నా ఆరోగ్యం మొత్తం పాడైపోయింది ఈ యొక్క ఊపిరి మాత్రమే ఉంది నా అవయవాలన్నీ పాడైపోయినాయి నా జీవితం అంతా పాడైపోయింది నా చుట్టుపక్కల అంతా విదిలేశారు ఇంక చేయగలను నేను ఏం దేవుడు నా ఇంకేం లేపగలడు ఇంకేం జరుగుతుంది అంతా అయిపోయిందిలే దేవుడే ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదా ఇంతవరకు దేవుడు తీసుకొని వస్తాడా అని మనకున్నటువంటి ఆ కొద్దిపాటి అవకాశాలను కూడా వాడుకోకుండా దేవుడు తీసుకోవాలనుకుంటే ప్రాణంతో లేకుండా తీసేసుకుంటాడు దేవుడు కానీ ప్రాణంతో ఉంచుతున్నాడు కదా దేవుడు మనల్ని ఈ లోకంలో ఎప్పుడు మనకు అవకాశం లేకుండా ఉంటుంది అంటే మన ప్రాణం పోయినప్పుడు కానీ కొనూపిరితో మనం ఈ లోకంలో ఉన్నా కూడా మనకు అవకాశం ఉన్నట్టే కొనూపిరితో మనం కుట్టుమిట్టాడుతున్నా కూడా మనకు అవకాశం ఉన్నట్టే కానీ ఈ అవకాశాన్ని వాడుకోకుండా దుస్తుడు వచ్చి రకరకాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు రకరకాలుగా మనల్ని దెబ్బతీయాలని చూస్తాడు రకరకాల కుయుక్తులు బంధుతాడు మనకున్న అవకాశాన్ని మనం వాడుకోకుండా చేస్తాడు మనకున్న అవకాశాలని వాడు దొంగిలించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మనకున్నటువంటి కొద్ది కొద్ది ధనమే ఆ ధనాన్ని ఎలా ప్రాపర్గా వినియోగించాలో మనం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి వాడు ఆలోచనలు ఇవ్వకుండా చేస్తాడు ఈ ధనంతో నువ్వేం చేస్తావు ఈ ధనంతో నువ్వు ఏం వ్యాపారం చేస్తావు ఏం మిగిలిస్తావు నువ్వు ఏం చేయగలవు డబ్బులతోటి అని ఇటువంటి తలంపులు తీసుకొని నీ జీవితం చూడు నీ కాలు చేతులు పడిపోయినాయి నువ్వంతా నీ యొక్క ప్రాణం మాత్రమే మిగిలింది ఈ సమయంలో నువ్వు ఇంకేం చేస్తావు ఇంక నేనేం దేవుడు బాగు చేస్తాడు దేవుడే ఉండుంటే నీకు పరిస్థితి కదా దేవుడు లేడు మనలో పుట్టించి దేవుని దగ్గరికి వెళ్లకుండా మనకు ఏదైతే మనం ఫలించడానికి అవకాశం ఉందో అది లేకుండా దుష్టుడు చేస్తాడు కాబట్టి మనం ఎప్పటికీ కూడా గివ్ అప్ చేయకూడదు మనం ఎప్పటికీ కూడా అవకాశాన్ని విడిచిపెట్టకూడదు మన జీవితంలో కోన ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం దేవుని వైపు నిరీక్షణ చూడాలి కోన ఊపిరితో ఉన్నంత వరకు కూడా మనం దేవుని వైపే చూడాలి దేవుని ఎందే సంతోషించాలి దేవుని ఎందే ఆనందించాలి ఎందుకంటే ఆయనకి సమస్తము సాధ్యం ఆయన ఏదైనా చేయగలడు కానీ దుష్టుడు మనల్ని రకరకాలుగా ప్రేరేపిస్తూ ఉంటాడు రకరకాలుగా మనల్ని ఆ ఉన్న కొద్దిపాటి అవకాశాలు కూడా వాడుకోకుండా చేస్తూ ఉంటాడు ఇక్కడ అదే చేశాడు వాడు అవి త్వరవ పక్కన విత్తనం పడింది ఇమీడియట్ గా చర్చి వెళ్ళిపోయాడు ఎందుకు రేపు వర్షం పడితే మళ్ళీ అది ఎక్కడ ములుస్తుందో అని భయం కాబట్టి ఈ రోజు కూడా మన జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ ఆ అవకాశాల వైపు మన దృష్టి వెళ్లకుండా వాడు చేస్తూ ఉంటాడు కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి చాలా మందికి అనాలోచితమైన నిర్ణయాలు ఉంటాయి చాలా మందికి సరిగ్గా ఆలోచించి ఆలోచన చేయలేదు సరిగా ఆలోచించరు వాళ్ళు మనం ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ఇరుకుల్లో వెళ్తున్నప్పుడు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ భయంకరంగా అరుస్తూ ఉంటారు తప్ప నా జీవితం ఇలా ఉంది దీనికి కారణాలు ఏంటి ఇప్పుడు నా జీవితంలో ఈ పరిస్థితులను అధిగమించడానికి నాకు ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఏ దేవుడు నాకు సహాయం చేయగలడు అని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి దాని నుంచి బయట పొందేదానికి అవకాశం లేకుండా కృంగదీస్తూ ఉంటాడు దుష్టుడు నీకున్న అవకాశాలు కూడా వాడుకొనివ్వడవాడు కాబట్టి మనం ఉన్న పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోకూడదు ఈ రోజుకి ఈరోజు మనం ఫలించకపోవచ్చు ఈ రోజుకి ఈరోజు మనము మనం మన పరిస్థితులు బాగుపడకపోవచ్చు కానీ రేపటి దినాన ఖచ్చితంగా మనం ఫలిస్తాం రేపటి దినా ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది రేపటి యోగ జీవితంలో ఏదైతే మార్పు వచ్చిందో అతనికి ఉన్న కొద్దిపాటి అవకాశం ఊపిరి ఆ ఊపిరిని తను కాపాడుకున్నాడు దుష్టుడు ప్రేరేపించప్పటికీ తన ఊపిరి కోల్పోలేదు నిలబడ్డాడు రెండింతలు పొందుకున్నాడు అలానే మన జీవితంలో కూడా కొన్ని అవకాశాలే ఉండొచ్చు కానీ మనం మన ప్రాణం పోయేంత వరకు కూడా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేంత వరకు కూడా ఎప్పటికీ కూడా మన అవకాశాలు మనం పోగొట్టు మనం ఎప్పటికీ కూడా చింతించకూడదు మన ఎప్పుడు కూడా మన మన దృష్టి అనేది మళ్లించకూడదు అలా మనం మళ్ళిస్తే మన చేతుల ఉన్న అవకాశాలని మనమే కోల్పోయిన వరం అవుతాం రకరకాలుగా వస్తూ ఉంటాడు వాడిని ఎదిరించి మనం నిలబడాలి అప్పుడు మన జీవితంలో మనం ఫలింపుని చూస్తాం ఇది రెండోదిగా మనం చూస్తుంది ఏంటంటే మొట్టమొదటిగా మనం చూస్తుంది ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసి మన ద్వారానే మన చేతుల ద్వారా మనమే మనల్ని మనమే నష్టపరుచుకునేలా చేయడం వాడి వ్యక్తి అలానే రెండోదిగా ఈ యొక్క విత్వాన్ని ఉపమానంలో మనం చూస్తూ మనకున్నటువంటి కొద్దిపాటి అవకాశాలను కూడా వాడుకోకుండా వాడు చేస్తూ ఉంటాడు మనకు ఫలించే అవకాశం ఉంది కానీ ఆ ఫలించకుండా చేయడంకి వాడు ఎన్నో కుప్తులు పన్నుతూ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం దేవుని వైపు నిరీక్షణగా చూడాలి ఈ రోజు పరిస్థితులు బాగాలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా పరిస్థితులు బాగోతాయి కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలా మనం ఇది నుంచి బయటపడాలంటే మూడోదిగా మనం చూస్తాము రాజుల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఇక్కడ సన్నివేశం జరుగుతుంది అక్కడ జరుగుతున్న మొదటి రాజులు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయం పద్దెనిమిదో వచనంలో అప్పుడు ఇస్రాయెల్ రాజు యహోష పాతును చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించినని నేను మీతో చెప్పలేదా ఇక్కడ మీక సారీ ఇస్రాయల్ రాజు అహాబు అలానే యూద రాజు యహోషా పాతు వీళ్ళిద్దరు కూడా కలిసి రామోత్ రామో రామోద్లాద్ అనే ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటారు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు వీరిద్దరు కూడా యహోవాని అడుగుదాం దేవుని దగ్గరికి వెళ్దాం ఈ యుద్ధానికి వెళ్ళడం దేవునికి ఇష్టమా కాదా అని చెప్పి అడగడానికి వెళ్తారు వెళ్తే అక్కడ ప్రవక్తలంతా కూడా మీరు వెళ్ళొచ్చు దేవుడు మీకు అద్భుత రీతిగా విజయాన్ని ఇస్తాడు మీరు వెళ్ళొచ్చు దేవుడు మీకు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్తా ఉంటారు సరే వీళ్ళకి ఎందుకు ఏమనుమానం వచ్చిందేమో తెలియదని ఇంకొక ప్రవక్తను తీసుకోరండి యహోవా ప్రవక్తను అని చెప్పి మీకాయ అనే ప్రవక్తని పిలిపించుకొని మీకాయ అనే ప్రవక్త చూడండి మీకైనా ప్రవక్త వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ చెప్తాడు రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదో వచనంలో మీకాయ అంటూ ఉంటాడు మీకాయ ఇట్లా నేను సెలవిచ్చిన మాట ఆలకించము యహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం ఆయన కుడి పార్శ్వమునకు ఎడమ పార్శ్వమునకు నిలిచి ఉండుట నేను సూచితుని ఆహాబు రామోద్గిలాది మీదకు పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించిన యహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగానూ మరి ఆ విధంగాను యోచన చెప్పుచుండెరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవా సన్నిధి నిలవబడి నేను అతనిని ప్రేరేపించదనగా యహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించువని అతను అడిగాను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందు పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చను యహోవ నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను వంచి ఉన్నాడు ఈ మీకాయ ప్రవక్త అహబ్ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు నేను ఒక దర్శనం చూశాను దేవుడు నాకు చూపించాడు నీవు రామోద్గిలాది మీద యుద్ధానికి పోతే అక్కడ నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు ఎందుకు అనంటే ఇక్కడ యహో నేను చూశాను ఏం చూశాను యహో సింహాసనాసీనుడై ఉన్నాడు ఉన్నాడు దేవుడు అక్కడ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు పరలోక సైన్యం ఆయన కుడి పార్శ్వన రెండు పక్కన నిలబడి ఉన్నారు అప్పుడు దేవుడు వారందరినీ ఒక అవకాశం అడిగాడు ఏమని అడిగాడు రాహాబు రామోద్గిలాది ప్రాంతానికి పోయి ఓడిపోయేటట్లుగా ఎవరు చేస్తారు ఎవరు అతన్ని ప్రేరేపిస్తారు ఎవరు అతను యుద్ధానికి వెళ్ళేటట్టుగా చేస్తారు అని చెప్పి అడిగాలి అడిగితే ఒకటి ఈ రీతిగా ఒకటి ఆ రీతిగా చెప్తా ఉన్నారు ఈ యొక్క చెప్పే ఈ ఆలోచనలన్నీ కూడా దేవునికి నచ్చలేదు దేవునికి అంత పనికొచ్చేవిగా అనిపించలేదు ఎందుకంటే వీళ్ళు చెప్పే ఆలోచనలు అంత బాగలేవన్నట్టు తర్వాత ఈ ఒక్కడి నుంచి వచ్చిందో అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి అక్కడ ఒక ఆత్మ వచ్చిందంట ఆ ఆత్మ వచ్చి ఎదురుగా దేవుని ఎదుటి నిలబడి నేను బయలుదేరి అతని నోట అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చను అక్కడి నుంచి ఒక ఆత్మ వచ్చింది ఆ ఆత్మ చెప్తా ఉంది నేను వెళ్ళి అతని ప్రేరేపిస్తాను నేను వెళ్ళి అతని యుద్ధానికి తీసుకెళ్తాను అని చెప్పింది అప్పుడు దేవుడు అడిగాడు నువ్వు ఎలా తీసుకెళ్తావనంటే నేను అతని ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా నేను ఉంటాను ఆ ప్రవక్తల నోట అంటే చెప్పిస్తాను అబద్ధాన్ని పలికిస్తాను అప్పుడు ఆ వ్యక్తి జయమునందుతాడని ఆ పవర్తల ద్వారా చెప్పిస్తాను అప్పుడు నేను గెలుస్తానన్న ఉద్దేశంతో ఆహాబనేవాడు రాజు ఆ రామోద్గిలాది ప్రాంతానికి యుద్ధానికి వెళ్తాడు ఆ యుద్ధంలో చనిపోతాడు అనే ప్లాన్ని దేవుడు చెప్తాడు దేవుడికి ఆ ఆత్మ చెప్తుంది అప్పుడు దేవుడికి ఈ ప్లాన్ బాగుంది నువ్వు జయమును చెప్పాడు చూడండి ఇక్కడ ఆత్మ రాయబడింది కానీ ఏ ఆత్మ రాయబడింది మంచి ఆత్మ చెడ ఆత్మ అని కానీ యోగాన్ స్వార్తలో ఒక అధ్యాయం నలభై వచనంలో వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు ఎవరు అపవాది మీరు మీ తండ్రి అపవాది సంబంధులు లాస్ట్ లో చివరిలో వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు ఇక్కడికి వచ్చిన ఈ ఆత్మ కూడా అబద్ధాన్ని బలికిస్తానని చెప్తుంది వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు అంటే అబద్ధాన్ని పుట్టించిదే వాడు కాబట్టి ఈ ఆత్మ మంచి ఆత్మ అయితే కాదు ఇది ఖచ్చితంగా సమూహంలో ఉండే ఆత్మే ఇది మొట్టమొదటి దేవుడికి ఎందుకు నచ్చలేదంటే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా మంచి వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఆలోచనలన్నీ స్వార్థపూరితంగానో చెడు తరగానో ఉండవు వాళ్ళని మంచి మంచి ఆలోచనలు ఇస్తా ఉంటారు మంచి మంచి ఆలోచనలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఆహాబ యుద్ధానికి వెళ్ళాడు కదా వాళ్ళకి తెలియదు పాప కుయుక్తులని వాళ్ళకి అర్థంగా కానీ వీడు కుయుక్తి పరుడు వీడు వీడు తెలివితేటలు చూపిస్తున్నాడు నేను వెళ్ళి అతని ప్రవక్తల చోట అతని ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా నేను ఉంటాను అబద్ధం పలికిస్తాను జయం నీదే అని చెప్తాను అప్పుడు అతను వెళ్తాడు చనిపోతాడు ఎంత మంచి ఎంత చక్కగా చెప్పాడు చూడండి తద్వారా ఈ ఆహోబ అనే వ్యక్తి యుద్ధానికి పోయి మరణి మరణిస్తాడు దేవుడు హెచ్చరించినప్పటికీ అతడు వినడు దేవుడు ఈ యొక్క మేకాయ ప్రవక్త ద్వారా ఇది జరిగిన సంగతి నువ్వు యుద్ధానికైతే చచ్చిపోతావు దేవుడు అక్కడికి వెళ్ళావంటే నువ్వు చనిపోతావు నీ నీ ప్రవక్తలు చెప్పినంత అబద్ధం అతని నోట్ వాళ్ళ నోట్లో అబద్ధం ఆడే ఆత్మ ఉంది దురాత్మ ఉంది అది నీకు తప్పుడు విషయాన్ని చెప్తాను తప్పు చెప్తా ఉంది నా మాట విను నువ్వు యుద్ధానికైతే చనిపోతావు కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళకని చెప్తే అతడికి ఆ సంగతులు నచ్చవు నేను చెప్పాను ఈ వ్యక్తి ఎప్పుడు కూడా నా మంచి కోరుకోడు నేను చెప్పాను ఈ వ్యక్తి ఎప్పుడు నా మేలు కోరుకోడు నేను చెప్పాను ఈ వ్యక్తి నాకు ఎప్పుడు కూడా నాకు విరోధంగానే మాట్లాడతాడు నేనేం చెప్పినా విరోధంగానే చేస్తాడు అని తన హృదయాన్ని కఠినపరచుకొని యుద్ధానికి వెళ్ళి మరణిస్తాడు ఆ వ్యక్తి యుద్ధానికి వెళ్ళి మరణిస్తాడు అహబనే రాజు కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాజు ఓడిపోవడానికి ప్రధాన కారణం అబద్ధం ఆత్మ ఈ ఆత్మ ఏం చేస్తా ఉంటదంటే నీ జయం నీదే అని చెప్తది జయము నీదే విజయం నీదే నువ్వేం భయపడమా నువ్వేం టెన్షన్ తీసుకోమా నీ జీవితంలో ఏ తప్పు లేదు నీ జీవితంలో ఏ పాపము లేదు నువ్వు దేవునికి చాలా చక్కగా ఉన్నావు నువ్వు దేవునికి చాలా దగ్గరగా ఉన్నావు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు అతనికి ఏం చెప్పు ఉంటది ఆయన అవిగుప్తి నుంచి విడిపించిన దేవుడు ఆయన మిమ్మల్ని కాచి కాపాడిన దేవుడు ఎన్నోసార్లు ఈ రీతిగానే యుద్ధాలకు వెళ్ళినప్పుడు విజయం ఇచ్చిన దేవుడు మరి నీకెందుకు ఇవ్వడు ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు వెళ్ళిపోయి యుద్ధానికి అని చెప్పి అతన్ని ప్రేరేపించింది ఆత్మ అతనిలో ఉన్న తప్పేందో తెలుసుకోకుండా అతనిలో ఉన్న అతను అతను దేవుడికి ఏ రీతిగా విరోధంగా ఉన్నాడో తెలియజెప్పకుండా తన జీవితాన్ని తను పరిశీలించుకోకుండా చేసే ఆత్మే ఇది దురాత్మ అంటే ఈ సందర్భం మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనలో ఉన్న లోపాలని మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన కార్యాలని మనకు గ్రహి గ్రహించకుండా మనకు గుర్తించకుండా మనల్ని మోసపరిచే ఆత్మ ఏం చెప్తుంది ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్య గొడవ ఇద్దరు మనుషుల మధ్య గొడవ మన చుట్టూ చేరుంటారు చాలా మంది జనాలు ఏమని చెప్తారా తెలుసా వీళ్ళంతా వీళ్ళు ఏం చెప్తారంటే నీ తప్పేం లేదు కదా వాడిది కదా తప్పు వాడి తప్పు అయినప్పుడు నువ్వెందుకు తగ్గించుకొని వెళ్ళాలి వాడంటేనే కదా నువ్వు అన్నావు వాడిదే కదా తప్పు వాడి చేసిందే కదా ఇదంతా మరి ను ఎందుకు పోవాలి ను ఎందుకు అతని దగ్గరికి వెళ్ళి సమాధానపడాలి నువ్వు వెళ్ళమాకు నువ్వు నువ్వు ఇక్కడే ఉండు అని మనుషుల ద్వారా మన తప్పుల్ని మనం గ్రహించకుండా చేసేటువంటి ఆత్మీ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా మన చుట్టూ చాలామంది ఉంటారు అందరూ మనకి కొంతమంది చిడతల బ్యాచ్ ఉంటారు మనం ఏం చేసినా కరెక్ట్ అని చెప్పే ఉంటారు మనం ఏం మాట్లాడినా కరెక్ట్ అని చెప్పేస్తూ ఉంటారు మన లోటుపాట్లు చెప్పరు మనలో ఉండేటువంటి లోపాలు చెప్పరు మనలో ఉండేటువంటి చెడు కార్యాలు చెప్పరు మనం చెప్తే ఏమనుకుంటామనో లేకపోతే మనం చెప్తే వాళ్ళు మనకు దూరం అయిపోతారనో లేకపోతే మన నుంచి వచ్చే మేలు వాళ్ళకి ఆగిపోతుందనో వీళ్ళు చెప్పరు చాలా విషయాలు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ఈ లోకంలో అధికారులు కూడా కొంతమంది సీఎంలు కూడా కొంతమంది ఎందుకు ఓడిపోతారంటే అతను సీఎంలు ఈ లోకంలో చాలా మంది సీఎంలు ఓడిపోతూ ఉంటారు అధికారంలో ఉండే వాళ్ళు ఉంటారు ఎందుకంటే రియల్ ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి వచ్చే ఈ లోకంలో జనాల నుంచి వచ్చే రియల్ ఫీడ్బ్యాక్ అతని దగ్గర తీసుకెళ్ళం అతని దగ్గర తీసుకెళ్తే ఎక్కడ భయపడతాడు ఎక్కడ కోపపడతాడు మీరంతా ఏం చేస్తున్నాడు అని నడుస్తారో ఇంతమంది ప్రజలు వ్యతిరేకంగా ఉంటే మీరంతా ఏం చేస్తున్నారని అడుగుతాడని అంతా బాగానే ఉంది ప్రజలంతా మనకు సానుకూలంగానే ఉన్నారు మనకు మన తప్పేం లేదు మనం అంతా కరెక్ట్గానే చేస్తున్నాం మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మన యొక్క లోపాలని గుర్తించకుండా మనలో తప్పుల్ని గ్రహించకుండా వీళ్ళు చేస్తా ఉంటారన్నట్టు తద్వారా మనం ఏం చేస్తాం వాళ్ళు ట్రాన్స్ లో ఉండిపోతాం మనం అంతా బాగానే ఉన్నాం అనుకుంటాం వెళ్ళిపోతాం ఓడిపోతాం అలానే మన జీవితాల్లో కూడా చాలా మంది మన చుట్టూ ఉండేవాళ్ళు నీ తప్పేం లేదు వాడు కదా తప్పు చేసింది అయినా నువ్వేమన్నావు చిన్న మాట కదా నువ్వు అన్నావు నువ్వు చిన్న పనే చిన్న తప్పే కదా దీనికే ఇంత ఇంత చేయాలి ఇంత సీన్ చేయాలా అని ఇలా ఎవడైతే మాట్లాడుతున్నాడో ఎవరైతే ఇలా మాట్లాడతారో చూడండి ఖచ్చితంగా అది ఈ ఆత్మే నీలో తప్పుని గ్రహించనివ్వదు నిన్ను సమాధాన నిన్ను వెళ్ళి జాగ్రత్తగా ఉండనివ్వదు నీ జీవితంలో నెమ్మదిని తీసుకొని రానివ్వదు నిన్ను ఒక ట్రాన్స్ లో ఉంచుతుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మన ద్వారా మన యొక్క ఆలోచన విధానం ద్వారా మనకే మనకే తీసుకొస్తారు అనమాట చుట్టుపక్కల మనుషుల మాట ఎవరు ఇంతమంది చెప్తున్నారు కదా మన తప్పు అంటే మన నిజంగా మన తప్పు లేదేమో లేదు చిన్న మాటే కదా అందుకే అందుకే ఇంత పెద్ద సీన్ చేయాలా అనే తలంపులు మనలోనే తీసుకొస్తాడే కానీ మనం చేసిన తప్పుని గ్రహించినప్పుడు మనం చేసే తప్ప రైట్ అనేది కూడా తెలుసుకునేప్పుడు మన ఆలోచన విధానాన్ని స్ట్రట్ ఇది ఒక ఆత్మ ఇది ఈ రీతిగా మనల్ని మోసపుచ్చుతా ఉంటాడు అక్కడ జరిగింది అదే అహబు వాళ్ళందరినీ పిలిపించాడు ఆ ప్రవక్తలంతా ముక్త కండతో చెప్పారు నువ్వు విజయాన్ని నువ్వు వెళ్తావు యహోవా నీకు విజయాన్ని ఇస్తాడని చెప్పాడు కానీ ఆయనకి ఎందుకో అనుమానం మళ్ళీ మేకాయని తీసుకొచ్చాడు మేకాయ ఉన్నది చెప్పాడు కానీ ఆ వ్యక్తి హృదయాన్ని కఠిన పరుచుకున్నాడు ఎందుకంటే ఇంతమంది చెప్తున్నప్పుడు ఒక్కడే వ్యతిరేకంగా అంటే ఇతనికి నాకు శత్రుత్వం ఉంది కాబట్టి ఇతను నాకు నా యొక్క కీడు కోరుకుంటా ఉన్నాడు ఇతనికి నేనంటే పండదు కాబట్టి నా కీడు కోరుకుంటా ఉన్నాడు ఇతని మాటను ఎందుకు నమ్మాలని చెప్పి అతను వెళ్ళిపోయాడు యుద్ధానికి చనిపోయాడు కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా మన చుట్టూ చేరి మన తప్పుల్ని చూపించకుండా మనల్ని ఇంకా సమర్థించే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆత్మ ఉన్న వాళ్ళే అది మనం జ్ఞాపకం చేసుకోవాలి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది అసమాధానం ఉన్నప్పుడు గొడవ జరిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు లేకపోతే ఏదైనా నష్టం కలిగినప్పుడు అక్కడ అందరి తప్పు ఉంటుంది ఎవరి తప్పు వాళ్ళు గ్రహించుకొని ఎవరితో వాళ్ళు సరి చేసుకుంటే మేలే జరుగుతుంది తప్ప ఇంకెప్పటికీ కీడు జరగదు కానీ అలా జరగకుండా ముక్కలు చేయడమే వాడు వాడి కుట్ర అతడి తప్పు అతనే తెలుసుకునేవాడు నీ తప్పు నిన్ను తెలుసుకునేవాడు పైపేసి మాటలన్నీ చెప్తా ఉంటారు చిన్న పడే కదా చిన్న తప్పే కదా నేను ఎంత చేయాలా దానికే చేయాలా నీ తప్పు లేకుండా అన్నాడు వాడే రావాలా తిరిగి రావాలా వాళ్ళే వచ్చినతో సమాధాన పడాలా నువ్వు ఎందుకు తగ్గించుకోవాలా నీ తప్పు లేదు కదా అని ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటారు మన మన లోపాలని మనం గుర్తించకుండా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రీతిగా మనం ఏం తప్పు చేస్తున్నామో మనకే తెలుసుకోలేకుండా చేస్తున్నాం అనమాట మన జీవితంలో అన్ని ఇబ్బందులే మన జీవితంలో ఓటములే మన జీవితంలో సమాధానం లేకపోవడమే మన జీవితంలో అన్ని ఇబ్బందులు కొనిపె కొనిపెచ్చుకొని తీసుకొని వస్తూ ఇది వాడి పూజిక్తన్నట్టు చుట్టుపక్కల ద్వారా చేరి నీ తప్పులు గుర్తించకుండా నువ్వు కరెక్ట్ అనే రీతిగా మాట్లాడుతూ ఉంటాడు ఇది ఎప్పటికీ కూడా జరిగే బైబుల్లో కూడా లేనలే తను తాను పరీక్షించుకోమన్నాడు పడిపోకుండా నన్ను నిలుచున్నానని తలుచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త దేవుని వాక్యం చదివిస్తా ఉన్నాడు నువ్వు ఎప్పటికీ కూడా నేను నిలుచున్నాను అని అనుకోకూడదు అనుదినం నీ జీవితం అంతా పరీక్ష పరీక్ష ప్రతి ఈ పని దేవునికి ఇష్టమైందా నేను చేసే ప్రతి మాట నేను పలిపే ప్రతి మాట నేను చెప్పే ప్రతి మాట నేను చేసే ప్రతి క్రియ నేను చూసే ప్రతి నేను చేసే ప్రతి ఆలోచన ఈ దేవునికి సరైనవేనా దేవుని వాక్యానుసారంగానే ఉన్నాయా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి అందుకే దేవుడు ఆయన ఆత్మను మనకు అనుగ్రహించిపోయాడు దేవుని ఆత్మ మనలో ఉంటాడు పరిశుద్ధాత్మడు మనలో ఉంటాడు ఆయన యొక్క రోల్ ఏంది ఆయన సమస్తము మనకు బోధిస్తూ ఉంటాడు ఆయన మాటకు లోబడితే మనం విజయాన్ని చూస్తాం ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నాయి ఎంతటి భయంకరం చూస్తే ఆయన మాట విన్నప్పుడు మన జీవితంలో సమాధానం వస్తుంది నెమ్మది వస్తుంది మనం పొందుతాం ఆయన మాట వినకుండా దురాత్మల మాట వింటే చుట్టుపక్కల వల్ల మాటలు వింటే ఖచ్చితంగా మన లోపాలను మనం గుర్తించకపోతే పరిశుద్ధాత్మడు ఏం చేస్తాడు పాపాన్ని ఒప్పింపజేస్తాడు ఆయన కానీ ఈ లోకపు దురాత్మలు ఏం చేస్తాయి కఠినపరుస్తాయి హృదయాన్ని నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా చేస్తాయి నిన్నెవరైతే నీ పాపాన్ని ఒప్పుకోకుండా నీ తప్పని చెప్పకుండా చేస్తా ఉంటారో వాళ్ళు ఈ ఆత్మన్నట్టు మనం గ్రహించాలని తద్వారా మన జీవితాన్ని మనమే పాడు చేసుకునేలాగా వాళ్ళు చేస్తారు ఆ దురాత్మలు చేస్తాయి కాబట్టి మనం ముగిచ్చేస్తూ ఉన్నాను మనం మూడు విషయాలు మనం చూసుకుంటూ వచ్చాము ఎందుకంటే పౌరు భక్తులు చెప్పాడు మనం పోరాడేది శరీరాలతో కాదు దురాత్మలతో అంధకార సంబంధులతో వాడి ప్రధాన వాడి ఉద్దేశం ఏంటంటే మనల్ని ఎప్పుడెప్పుడు మింగేయాలని చూస్తూ ఉంటాడు కాబట్టి వాడిని మనం ఎదిరించాలంటే ఆ యుద్ధంలో మనం గెలవాలంటే మనం ఆయుధాలు కలిగిన వారంగా ఉండాలి వ్యూహం కలిగిన వారంగా ఉండాలి ఏదో డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం పడిపోతాం ఓడిపోతాం ఇదనంతా కరెక్ట్గా ఉండాలనుకుంటే ఓడిపోతాం ఎదుటి వాడి కుయుక్తుల్ని ఎందుటి వాడి కుక్తులు తెలుసుకొని వాటి ప్రకారంగా ప్రణాళికలు రచించుకున్నప్పుడే మనం విజయాన్ని పొందుతాం అదే అని అంటాడు వరంధి ప్రశ్న తంత్రములను మనము ఎరుగని కాము అని కాబట్టి తంత్రాలు మనం తెలుసుకున్నప్పుడే వాడి యొక్క ఆలోచన విధానం మనం తెలుసుకున్నప్పుడే మనం మన క్రైస్తవ జీవితంలో విజయవంతంగా ముందుకు కొనసాగలం లేకపోతే మనకు తెలియకుండానే మనం మోసపోతాం అదే ఆ గురుగుల విషయంలో మనం తెలిసేది కన్ఫ్యూజ్ చేస్తాడు మన చేతులతోనే మనం నష్టపరుచుకునేలాగా చేస్తాడు తర్వాత ఈ రోజు అవకాశం లేకపోవచ్చు కానీ రేపటికైతే అవకాశం ఉంది మన దగ్గర ఉన్న కొద్ది దాన్ని దాన్ని కొంతని మనం ఉపయోగించుకుంటే రేపటి దినం అది ఫలిస్తుంది కానీ దాన్ని కూడా మనకున్న కొద్దిపాటి అవకాశాన్ని కూడా మనకి ఇవ్వకుండా ఆ దృష్టి ఉంటాడు చుట్టుపక్కలలో చేరి మన యొక్క లోపాలను మనం తెలుసుకోకుండా మనలో ఉండేటువంటి తప్పులు మనం తెలుసుకోకుండా మనల్ని మనం పరిశీలించుకోకుండా బ్లేమ్ అంతా ఎదుటి వాళ్ళ మీద వేసేయడం ఆ నిందంతా ఎదుటి వాళ్ళ మీద వేసేయడం వాళ్ళనే తప్పు అని అనడం వాళ్ళే తప్పుడు నా తప్పు ఏమీ లేదనుకోవడం ఈ రీతిగా మనల్ని ప్రేరేపించే వాళ్ళు ఇలా మనల్ని మోసపుచ్చే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఈ మూడు విషయాలే మనం చూసాం ఈ మూడు విషయాల్లో కూడా వాడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవడు మన ద్వారా మన ఆలోచన విధానం ద్వారా మన మనల్ని మనమే మోసపుచ్చుకునేలాగా చేస్తాడు మనల్ని మనమే గాయపరుచుకునేలాగా చేస్తాడు మన జీవితంలో సమాధానం లేకుండా మనమే చేసుకునేలాగా చేస్తాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయ జీవితం అనేది ఇది బహుభయంకరమైనటువంటి పోరాటం ఇది ఈ పోరాటము మనం ప్రాణం పోయేంత వరకు కూడా ఉంటూనే ఉంటుంది అంత వరకు సాగించి వాడే దేవుని వాక్యం కూడా సెలవిస్తూ కాబట్టి మనం కొంతకాలం ఉండి కొంతకాలం మళ్ళీ తగ్గిపోయి కొంతకాలం దేవుని సేవ చేసి కొంతకాలం ఖాళీగా ఉండేది కాదు ఇది ఇది నిరంతరం జరిగే పోరాటం కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మెలుపుగా ఉండాలి అపవాద కృత్తులు తెలుసుకోవాలి ఎదిరించాలి పోరాడాలి దేవుడిచ్చ జీవకీరటాన్ని మనందరం కూడా పొందుకోవాలి ఏ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దృష్టిని కుతంత్రాలకు లొంగిపోయి మన జీవితంలో ఉన్నటువంటి సమాధానాన్ని మన జీవితంలో ఉన్నటువంటి నెమ్మదిని మనం కలిగినటువంటి రక్షణని మనం కోల్పోకూడదు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనం యుగయోగాలు జీవించాలి అపవాది ఎదిరించి పోరాడి మనం విజయం పొందాలి కాబట్టి దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించిన గాక దేవుడి కొద్ది మాటల దీవించి ఆశీర్వించిన గాక మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన దేవ ప్రేమా కలిక కలిగిన తల్లి జీవన కలిగిన ప్రభు సర్వశక్తివంతుగా సర్వాధికారి మీకు వేసుకోవచ్చు ప్రభు ఇంతవరకు తండ్రిని ఆయన అపవాద తంత్రాలను కూర్చి వాడు ఏ రీతిగా తండ్రి మమ్మల్ని మోసపుచ్చి ఆయన మా చేతులారంలో మమ్మల్ని నష్టపరుచుకునేలాగా చేస్తాడో ప్రభు అవన్నీ విషయాలు కొన్ని నాయన మాకు వచ్చారు తండ్రి అందుని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు అన్న వాక్యం మా హృదయంలో మేము భద్రపరుచుకోవాలి నా తండ్రిని ఆయన వింటున్న వారిలో కూడా ప్రభా జరిగించండి నా ప్రభ నీరు చేయండి దృష్టిని తంత్రాలు తెలుసుకునే వ్యక్తులు ఆయన మీరు సహాయపడండి ఆయన ప్రభావం ఎదురించి పోరాడి నా ప్రభా నా విజయం పొందినట్లుగా మీరు అందరికీ కృ అనుగ్రహించండి యాత్రలో ప్రభా పడిపోకుండా నా తండ్రి నేను మీకు కొన్ని రక్షణల ప్రభా నా తండ్రి నేను అంత వరకు నాయన ప్రభ ఈ పోరాటాన్ని సగిస్తూ నేను విజయాన్ని పొందుతూ ఈ రాజ్యంలో చూపించమని తండ్రి నేను ఏ విషయంలో కూడా చిక్కబడకుండా ఏ విషయంలో కూడా తండ్రి నేను పడిపోకుండా ముందు సహాయపడమని తండ్రి నా ప్రభా ఇంతవరకు కోడు గోళ్ళకి వంచనాలు చేస్తూ కృతజ్ఞతలు మా కెలవరలతో నడిపించమని మీ కృప కాపులకు మెండుగా మాకు అనుగ్రహించిన మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని వేసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థించి పెట్టుకుంటున్నాం తను ఆమె మన ప్రభుత్వ కృప కనికరము ప్రేమ సమాధానము మనందరికీ సదాకాలం తోటి ఆమె Yes. The oh, my my praise the sister and it was amen praise our brothers and sisters amen sister is okay